ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉన్నాడు అనుకోండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి భయం ఉంటుందా నిర్భయంగా ఉంటాడా మీకు చెప్పండి ఆయనకున్నంత భయం జరగడం మీరు నేను బదు మీద అందవలసి వెళ్తాం ఆయన రోడ్డు వెళ్ళాలంటే చాలా పెద్ద ప్రయత్నం ఎందుకంటే భయం అంతే భయం భయ హేతువులు పది లాజిగ్ హేంట్ అవన్నీ తీసు పక్కన పెట్టండి నిర్భయుడు అంత అధికారం చేతిలో ఉన్నందుకు నిర్భయుడైనాడా జగత్తు ధనము సుఖము నిత్యము అనే దాని పేరే మోహము ధనము సుఖాన్ని ఇస్తుందా ధనము సుఖాన్ని ఇవ్వదు మరి ఏమిస్తుంది ధనము ధనము పర్చేజింగ్ పవర్ని ఇస్తుంది క్రయ విక్రయ శక్తిని ఇస్తుంది మీరు అమ్మకాలు కొనడం అమ్మకం అవి మీరు బాగా చేయగలుగుతారు ఇప్పుడు మీ దగ్గర పదివేలు ఉన్నాయనుకోండి పదివేలు కూర్చొని మార్కెట్ లోకి వెళ్ళాడు అనుకోండి వెళ్తే అక్కడ షాపులు ఉంటాయి ఆ షాప్ వాళ్ళు ఎలా డై చేయండి దయచేయండి అని చెప్పేసి మిమ్మల్ని మహోత్సాహంగా వాళ్ళు ఆస్థానిస్తారు యూ కెన్ డూ సంథింగ్ లా కెన్ షాయ్ అలా మరిచిపోతారు మీరు ఎందుకంటే ఆ పర్చేజెస్ టెస్ట్ ఉంటాయి జెరీజ్ ఒక కడుక్ ఉంది దాంట్లో ఒక ఒక ప్రకాశం ఉన్నది ఆ ప్రకాశంలో మీరు వెలిగిపోతూ ఉంటారు సపోజ్ అక్కడికి ఏదో పది రూపాయలు పెట్టిన ఒక వెళ్ళాడు వాడు అక్కడ వేల పోతాడు అంటే ఆ పర్చేజింగ్ పవర్ ఉన్నది మీరు కొన్ని హోటల్స్ కు వెళ్లి మీరు పది రూపాయల కాగితాలు లెక్క పెట్టి ఇవ్వడం ప్రారంభించారంటే బిల్లు పే చేసినప్పుడు వారొమ్మిది మంది పురుగు చూసినట్టు వస్తారు ఆ సర్వరం ఎందుకంటే పది రూపాయల కాగితాలు బిల్లు లేని ఇలానా హోటల్లో టీ తాగరా అనుకుంటున్నారే అక్కడ ఇస్తారు పది రూపాయల కాగితా వాడు ఇస్తే వాడతా మూడు వేల చిల్లరి ఇస్తారు మీరు కొన్ని హోటల్స్ లోకి వెళ్ళినప్పుడు పది రూపాయల కవితాలు లెక్క పెట్టకూడదు వంద కాగితాలు లెక్క పెడితే అది ఇట్ వాడికి ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆహిం వాడు కొంత రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేస్తారు పది రూపాయలకైతే ఎన్ని నేను లెక్క పెడతారు ఏం లెక్క పెడతారు నేను లెక్కెట్టుకుని మిగిలిన మీకు ఇస్తానని వాడు విసుక్కున్నా మీరు ఆస్తికర సో ఆ మనీ గివ్స్ యు పర్చేజింగ్ పవర్ ఇట్ వోంట్ గివ్ ఎనీథింగ్ ఎల్స్ ప్రొటెక్షన్ ఇవ్వదు రక్షణ ఇవ్వదు మీకు సుఖాన్ని ఇవ్వదు ఆనందాన్ని ఇవ్వదు సుఖశాంతినివ్వదు మీకు బంధుమిత్రాదుల యొక్క ప్రేమను ఇస్తుందా లేదా నేను చెప్పలేను సో వాతావరణం ఈ లెట్ ఎవర్ మీనింగ్ ఫుల్ ఏది ఇవ్వదు పర్చేజింగ్ పవర్ నిస్తుంది ది పర్చేసింగ్ పవర్ సపోజ్ ఈజ్ పర్చేజింగ్ పవర్ నాట్ నాట్ బృహార్మిక భవిష్యం అంతా నేను పాఠం చెప్పగలను అది కాదు దట్ ఈస్ నాట్ వట్ యూ నీడ్ వట్ యూ నీడ్ ఈ పర్చేజింగ్ పవర్ ఆ పర్చేసింగ్ పవర్ ఉందనుకోండి ఆ టీ మీ దగ్గర పరిగెత్తుకు వస్తుంది ఎట్ ఫర్ యూ నీడ్ ది పర్చేసింగ్ పవర్ అంటే కాని అది సుఖశాంతుల్ని ఇస్తుందనో రక్షణను కల్పిస్తుందో అనుకుంటే అంతకంటే పొరపాట్లేదు కానీ మనిషి అలా అనుకుంటుంది దీని పేరు మోహము ఈ మోహము అనేటువంటి వస్త్రాన్ని కట్టేసుకుని కళ్ళకు గంతలు కట్టుకుని వీడి అరణ్యంలో ప్రవేశించారు ప్రవేశించి ఏం చేసుకున్నాడు ఎవళ్ళు దీన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవళ్ళు తర్వాత ఇంకా పైగా దీన్ని కాళ్ళతో కట్టేసి ప్రవేశపెట్టారు కదా ఆ తాళ్ళు అయితే చెప్తున్నారు భార్య పుత్ర పశు బంధు ఆది దృష్ట అనేక విషయ కృష్ణ పాశిత కృష్ణ అనే పాశములు కృష్ణవే పాశము కృష్ణ అంటే అర్థమైతే తెలుసు అండి ఆశాస దాన్ని ప్రశ్న సో భార్య అంటే లైఫ్ పార్ట్నర్ అని అర్థం లైఫ్ పార్ట్నర్ అని అర్థం సో భార్యాభర్త బట్ అలా సో నిజానికి భార్యాభర్త అన్నది రిలేటివ్ వర్డ్స్ అబ్సల్యూట్ వర్డ్స్ కావు హస్బెండ్ అండ్ వైఫ్ వర్డ్స్ కావు హస్బెండ్ అండ్ వైఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ లాంటివి కావు భార్యాభర్త అంటే వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ అదర్ అని అంటే వన్ హూ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ భర్త అంటే వాన్ హూ టెక్స్ కేర్ ఆఫ్ ఇప్పుడు చెప్పండి హూ టేక్స్ కేర్ ఆఫ్ హూమ్ సో బోత్ ఆర్ బోత్ బోత్ ఆర్ బోత్ ఇట్ ఈస్ లైక్ దాట్ రియల్లీ హూ టెక్స్ కేర్ ఆఫ్ హూమ్ అంటే ఏం చెప్తారండి మీరు భార్య భర్తను టేక్ కేర్ చేస్తుందా భర్త భార్యను టేక్ కేర్ చేస్తున్నే ఇప్పుడు రెండు చక్రాల బండి నడుస్తుంటే బండికి ఏది ముఖ్యం అంటే ఏం చెప్తారండి రెండు చక్రాలు అవసరం కాబట్టి అంచతని శంకరులు భార్యాశబ్దాన్ని ఆయన వైఫ్ అనే సెన్స్ కొన్ని చోట్ల ఇది ఉంది చాలా మంది భ్రమపడతారు అలాగా ఇది భదిగంద స్తోత్రంలో ఒక వాక్యం ఒకటి ఉంది భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అని గతవతి వాయువు ప్రాణాపాయే భార్యాభ్యతి తస్మిన్ కాయే అని ఉంటుంది దీనికి ఒక ఆయన ఉపన్యాసం ఆయన ఏమని చెప్తున్నారు గతవతి వాయువు వాయువు గతవతి వాయువు వెళ్ళిపోగా ప్రాణాపాయాలే ప్రాణాలు వెళ్ళిపోయాయి వాళ్ళు వెళ్ళిపోతే ప్రాణం కూడా వెళ్ళిపోయింది తస్మిన్ కాలే ఆ దేహము నందు భార్యా కూడా భయపడుతుంది అని చెప్తున్నారు అలా చెప్పకూడదు తప్పది ఎందుకంటే విభ్యతి ఏకవచనం కాదు అది బహువచనం ఏకవచనం భవతీభూత భవంతిలాగా దిభేతి దిభీత బిభ్యతి అది ధాతం ఇప్పుడు భార్య భయపడ్డానికి అక్కడ బహువచనం అది భార్య కాదు అది భార్యాహ భార్యా అంటే అర్థం ఏమిటంటే వీడి మీద ఆధారపడిన వారు అని అది వీడి మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు దానిపై భార్య ఉండొచ్చు పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు సేవకులు ఉంటారు బంధువులు ఉంటారు వీళ్ళందరూ భార్యాహ అని పడతారు వీడి మీద ఆధారపడ్డారు నిజానికి అందరినీ పోషించేవాడు ఈశ్వరుడు కానీ వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు వీడి మీద మనం ఆధారపడ్డామనుకుంటారు వాడు కూడా వాళ్ళనుకుంటాడు వీళ్ళందరినీ నేను పోషిస్తున్నాను అని వాడు అనుకుంటాడు సో బ్రదర్ని చేసుకున్నానని సో వాళ్ళందరూ భార్యాన పడతారు వాళ్లే వీటి మీద ఆధారపడి వరకు జీవించేమని అనుకున్న వాళ్ళే తస్మిన్ కాయే విద్య ఆ దేహాన్ని చూసి భయపడతారు అని అంటారు సో అంతేగాని అక్కడ భార్యా అంటే భార్యనేం కాదు వైఫ్ అనేం కాదు కనుక ఈ సెలిటివ్ వర్డ్ ఆ స్పిరిట్ని అర్థం భార్య విద్యతి తస్మిన్ కాయ అంటే ఆయనకి అక్కడ విశర్గొస్తుందని సందీప్తి నడిపిస్తే యువ్యత అనేది బహువజనం అని ఇన్ని తెలిస్తే అంత సంస్కృత జ్ఞానం ఉంటే మన హిందూ ధర్మం ఇలా ఎందుకుంటుంది ఇప్పుడు హిందూ ధర్మానికి వచ్చిన సమస్య ఏంటంటే నేను చూసి దృష్టికోణం హిందూ ధర్మానికి సంబంధించిన సాహిత్యమంతా కూడా సంస్కృతంలో ఉంటుంది హిందూ ధర్మాన్ని బోధిద్దామని రోడ్డు మీదకి వచ్చిన వాడికి సంస్కృతం బాగుంది దిస్ ఈజ్ ది ప్రాబ్లం సో ఇది ఎలాగంటే ఉందనుకోండి క్రిస్టియానిటీలో ఈ బైబుల్ ఉంటుంది వాళ్ళు ఆ బైబిల్ ని బోధించే క్యాస్టల్స్ వీళ్ళు ఉంటారే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఇంగ్లీష్ నేర్చుకుని ముందు ఇంగ్లీష్ లో బైబుల్ అర్థం చేసుకుంటారు దాన్ని లోకల్ లాంగ్వేజ్ లో ఏదో తప్పోపలతో ట్రాన్స్లేట్ చేసి చెప్తారు దట్ ఈస్ రౌట్ దే డూ దే లెర్న్ ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్లేట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ మనవాడు వీడేమో హిందూ ధర్మాన్ని చెప్తానంటాడు వీడిగా ఆ భాష సంస్కృతం రాదు నేర్చుకోదు సన్యాసం తీసుకుని సంస్కృతం నేర్చుకోదు రోడ్డు మీద సన్యాసం తీసుకున్న సంస్కృతం నేర్చుకోండి బేసిక్ థింగ్ చేస్తుడు ఈ తమ శ్లోకం కోర్ట్ చేస్తాడు ఇదేదమ్మా సంస్కృతి హౌదు మీద అంటే నాకు తెలుసు మీరు కోర్ట్ చేయండి నేను చెప్తాను మీకు సంస్కృతం వచ్చారు మీరు శ్లోకం చదివితే నేను చెప్తా సంస్కృతం రాదు వాడికి శబ్దాలు రావు విభక్తి జ్ఞానం లేదంటారు మా గురువు గారు అని గారు వాడికి విభక్తి జ్ఞానం లేదురా వాడికి విభక్తి జ్ఞానం లేదంటే అర్థం ఏంటంటే ఇంకా ఆల్ఫాబెట్ రాదన్నట్లు వైసాహ సంస్కృతం రాదు సంస్కృతం రాకపోవడం దోషం కాదు నేర్చుకోద్దు ఇంకే జనాలను ఉద్దరించేయడానికి కంగానే ఉంది జనాలను ఉద్దరిస్తూ కొన్ని జనాలు ఉద్దరిస్తూ ఓ గంట సేపు వాళ్ళను ఉద్దరించి గంట సేపు తను తాను ఉద్ధరించకొద్దు సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి చదువుకోవాల్సిన అవసరం ఉందా లేదా మహాత్మ దగ్గరికి కూర్చుని చదువు అసలు చదువుకునే స్థితిలో ఉండడు కదా ఎలా చదువుకుంటాడు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుష్పం పట్టు కూర్చొని చదువుకోవాలంటే వీడి చుట్టూ ఇంతమంది శిష్యులు ఉంటే వాడు ఎలా చదువుకుంటాడు శిష్యులను జన చేయటంలో పడతారు భాగవతంలో చెప్తారు యత ధర్మాల్లో శిష్య మండలులను తయారు చేయవద్దు శిష్య మండలి శిష్యులు ఉంటారు ఇండివిజువల్గా వాళ్ళు చదువుకుంటారు వాళ్ళకు నువ్వు బోధిస్తావు లేకపోతే వాళ్ళు నువ్వు ఎగ్జాదైనా సలహా తీసుకుంటారు వాళ్ళు సేవ చేస్తారు నువ్వు సేవ తీసుకో ఆ లెవెల్లో దాని అడ్డు పెట్టారు అంతేగాని అసోసియేషన్ పెట్టద్దు ఒక డ్రెస్ కోడ్ ఇచ్చారనుకోండి మీరు డ్రెస్ కోడ్ ఇస్తే ఏమైనట్టు ఆ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఎవరి శిష్యులు తెలుస్తూ ఒక పథకం ఒకటి ఇచ్చారనుకోండి ఈ పథకం పెట్టుకోవాలి మీరు అని ఇచ్చారనుకోండి ఆ పథకం పెట్టుకున్న వాళ్ళు ఎవరి శిష్యులు తెలుస్తూ ఉంటుంది దిస్ డోంట్ డూ దిస్ అని చెప్పారు శాస్త్రంలో చెప్పారు దత్తాత్రేయ ప్రహ్లాద సంవాదంలో ఎటు ధర్మాలు చూస్తో ఆ ఇతర ధర్మాలు తెలుగుతాయి ధర వేస్తుంది ఎందుకు తెలియదు ఈ శాస్త్రం ఎందుకంటే దాంట్లో అంత కఠినే ఉంటాయి ధర సో ఎనీవే సో భార్య అంటే ఎక్కడి నుంచో అక్కడికి వెళ్ళాను నేను సో దట్ ఐ మీన్స్ భార్య అంటే లైఫ్ పార్ట్నర్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఇస్ లైక్ భార్య లైఫ్ పార్ట్నర్ అండ్ పుత్ర ఇన్క్లూడ్స్ పుత్రి పుత్రిక పుత్ర ఇన్లూడ్స్ పుత్రిక పుత్రికలు కూడా మనం వాళ్ళని ఆశీర్వదించే స్థితిలో మనం ఉండాలి కానీ వీళ్ళు వాళ్ళని కూర్చుంటా ఉంటే వాళ్ళకి పాపం పుత్రికలకి ప్రేమే ఉంటుంది కానీ పుత్రిక భర్తజీవి ఉండకపోవచ్చు కదా అలాంటి ఇష్యూస్ ఉంటాయి తర్వాత ఒకవేళ భర్తకి కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు భర్త వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏదైతే మీ అతని నంబర్ వచ్చి మీ దగ్గర కలక్షణం వాళ్ళే అధ్యక్ష ఇలాంటివి ఏమో ఉంటాయి కాబట్టి కుత పశువు గర్ల్స్ క్యా క్యాపిల్ పీపుల్ యూస్ టు హ్యావ్ ఎల్ ఆఫ్ అటాచ్మెంట్ టు క్యాటిల్ గర్ నేను మహాత్ముడి దగ్గరికి వెళ్ళా వెళ్తే ఈ మధ్యన ఒక పశువుని తీసుకొచ్చామండి ఆ పశువు మెత్తిన వేళ చాలా మంచిది ఈ ఒక్క ఆ పశువు వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల డొనేషన్స్ వచ్చాయని చెప్పారు సన్యాసి ఇంకా తర్వాత మాట కూడా చెప్పారు ఈ పశువుని మాత్రం నేను వదిలిపెట్టట్లేదండి ఆయన కీపింగ్ ఎయిట్ ఇట్విల్ రిమైన్ ఇచ్చాను ఎందుకంటే అది లక్ష్మీ గోవు అది మంచిది ఇప్పుడు గోవు అనే ఆ ప్రేమ దాన్ని పాలించటము ఇదంతా మంచిది కానీ ఈ అటాచ్మెంట్ తప్పు ఆఫక్తి తప్పు కదండి ఆ పశువు వల్ల నాకు లక్షలు వచ్చాయంటే అది గృహస్థ అనుకుంటేనే అనంత శోభ కాదు గృహస్థే ఒకసారి వైరాగ్యం నేర్చుకోవాల్సిన పరిస్థితి అలాంటిది సో అలాగ పశువు పశువు ఆసక్తి ఎలా ఉంటుందో చెప్పా సరే ఇంకొక కుక్కపిల్ల అయితే చెప్పలేదు కుక్క పిల్లల మీద ప్రేమ ఉంటుంది ఒక అమ్మగారు ఉన్నారు ఆమె షీఈ్ ఎన్ సీరియస్ ట్రబుల్ ఏంటంటే ప్రభులు ఒక్క పిల్ల ఐసీయూలో ఉంది ఇంటెన్షిప్ కేర్ యూనిట్ లో ఉంది వాళ్ళ పెద్దమ్మాయి పదేళ్ల అమ్మాయి షీజ్ అన్నం తెల్ల రాత్రి షీజ్ డౌన్ అండ్ ఆ అమ్మాయి తెల్లంబ నీళ్లు పెట్టేసుకుంటూ ఉంది రాత్రి నిద్రపోటలో ఒక కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ అమ్మాయికి ఆ చక్కపిల్ల మీద ప్రేమ ఒక పిల్ల ఐసీయూలో ఉంది అది గొప్పదిలో తెలియదు ఇది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ నేను చూస్తాను అంటే ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేసాయి చాలా మటుకి డాగ్ ఎన్ ఎన్ అంటారు అండ్ అనమాట డాగ్ ఎన్ డాగ్ డాగ్స్ క్లినిక్ దిస్ వే అని ఇక్కడ ఉంది అప్పుడు అనుకున్నాను మన వాళ్ళు అమెరికా దాని కదా సార్ ఉంటున్నారు అమెరికాలో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ బర్త్ బ్యాగ్ ఇన్ అమెరికా ద్యాన్ సమ్థింగ్ సెల్ఫ్ బ్యాగ్ అని ఒక సాంకొంది ఎందుకంటే ఆ డాగ్స్ కి అంత హై క్లాసెస్ ట్రీట్మెంట్ ఇస్తారు వెనకాల డాగ్ ఒక సీట్ ఉంటుంది అది దాని సీట్లో అది కూర్చుంటుంది కార్లో వెళ్తూ ఎయిర్ కండిషన్ కార్లో డాగ్ విలు హెల్త్ స్టోన్స్ తర్వాత ఎయిర్ ఎయిర్పోర్ట్స్ లో తర్వాత విమానాల్లో డాగులకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు లేకపోతే దేవి లూజ్ ది కష్టం ఉంది అమ్మగారు ఎక్కడికైనా వెళ్తే ఆ డాగ్ కూడా వెళ్తూ ఉంటుంది వెనకాల కాబట్టి దేవుడు లూజ్ ది కష్టం దేని ఫర్ చేస్తారంటే You check-in that, you check-in that, you can check-in your dog also. Well, they have special containers for the dog. Then, laopala annin yavasthal untai, ahar arin yavasthal, ahar mu, pāni mangalā geta yīmā, lopas valta gārī arī uttara, dahil kodā. There are special attendants, they take over that. And there is a separate cabin in the flight, which will take care of these dogs. Majjhalo mi dāgni mir kusarā utsvele. Heustress quickly, I want to say hello to my dog, because seven hours of flight are. Oh yes, please come, Anishī will take. అండ్ షోస్ డాక్ డా ఇలా ఉంటాయి కాబట్టి ఎంత అటాచ్మెంట్ ఏమి సమాచారం ఇదంతా తప్పు చాలా తప్పు అటువంటి అటాచ్మెంట్ ఉండకూడదు బంధు ఆది ఈ బంధువులు అన్నది ఇవన్నీ కూడా ఇవే పాశములు అంటాయి చేతులు వెనక్కి కట్టేసి కట్టేసే రన్నామే ఇవే ఇవే ఈ పాశాల్లో మనం మనల్ని మనం బంధించుకుని మనమేమో దేవుని మీద కంప్లైంట్ చేస్తాం గ్రహాల మీద కంప్లైంట్ చేస్తాం నక్షత్రాల మీద కంప్లైంట్ చేస్తాం ఏంటండి ఈ మధ్యకాలంలో నాకు నా జాతకం బాగలేదు ఏటైంది మీ జాతకానికి ఏమైంది అంటే మా డాగుతోటి ఈ నెల మేము పంట కష్టాలు ఎన్ని అంటాం దానికి దానికి నీ జాతకానికి సంబంధం ఏమిటి నీ పొరపాటు వల్ల నువ్వు కష్టాలు కానీ నీ జాతకం నువ్వేం కష్టాలు అంటే ఏదో పెట్టచ్చు మరి ఆ పొరపాటు చేయటానికి జాతకం కారణం కాదు ఆ పొరపాటు చేయటానికి నీ అజ్ఞానం కారణం జాతకం కారణం నువ్వు పప్పులో జాతకం కారణం ఎందుకు అవుతుంది అని ఈ విధంగా మనిషి ఈ తృష్ణ పాషిత వీడి తృష్ణే వీడికి పాశం ఎవ్వళ్ళు వీళ్ళని వీడిని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వళ్ళు లేదు వీడి తృష్ణే వీడిని డిస్టర్బ్ చేస్తున్నారు అది దృష్ట అనేక విషయాలు మన కంటికి కనపడుతూ ఉంటాయి సో ఇక్కడ ఆది శబ్దానికి అర్థం ఏం చెప్తారంటే మిత్ర క్షేత్రాది విషయ సోషల్ ఫ్రండ్స్ సోషల్ కనెక్షన్స్ ఆ మిత్ర ఉందండి క్షేత్రం యాడ్ క్షేత్రం ఇక్కడ ఆనందగిరి క్షిత్ర క్షేత్రం అన్నాడు క్షేత్రం అంటే పొలాలు పొలాలు వీడు హైదరాబాద్ లో ఉంటాడు పొలాలు ఎక్కడో ఈస్ట్ కూడా అరకేషట్లో పొలాలు ఉన్నాయి అక్కడ టూ ఏకర్స్ పొలం ఉంది అంటాడు దాని దాని గురించి వీడు ఆసక్తి పెట్టుకుంటాడు టూ ఏకర్స్ పొలం ఉందని ఆసక్తి ఏమీ పొలం ఉంది అది ఎంత అవి వేకం అంటే సో ఆ ఆసక్తిలోనే మనిషి దాని మీద ఫోకస్ పెట్టుకుంటాడు ఈ ఆసక్తులు ఈ కృష్ణాల చేతనే పాసి బంధితుడై ఆ బంధంలో కొట్టిమిట్టువాడి కొట్టిమిట్లుడి వన్ ఫైన్ మార్నింగ్ హీ గ్రీక్స్ హీ గ్లాస్ భోగ ఎంతో దురదృష్టం సార్ సో అనేక విషయ అనేక విషయ విషయములంటే భోగాలు ఇంద్రియ భోగాలు వీటి ఉండే తృష్ణ ఏదైతే కలదో ఆ తృష్ణయే మనకి పాశము దాని ఆ పాశముతో వీడు అరణ్యంలో ప్రవేశించారు తర్వాత ఎవళ్ళు ప్రవేశపెట్టారు చోర్లు ప్రవేశపెట్టారు ఎవరి చోర్లు అంటే పుణ్యాపుణ్యాది తత్కరై ప్రవేశితారు పుణ్యపాపములు అనే తస్కరు సో ఆదిశబ్ద ఉంటుంది కదా ఆదికి అర్థం ఏం చెప్తారంటే ఆనందగిరి రాశాడు అది ఆనందగిరి అంటే ఆయన టీకాకారుడు కదా టీకాకారుడి చేసి పనేదే ఆయన అలా రాస్తాడు ఆదిశబ్దా మిత్రక్షేత్రాది విషయ అని ఆయన ఆది పెడతాడు అంటే నీకేమైనా క్రియేటివిటీ ఉంటే నువ్వు దీనికి చెప్పుకో ఆయన మిత్రక్షేత్ర విషయ అండవు మిత్రక్షేత్రాది విషయ దాని మీద ఇంకో ఆది నువ్వు పెట్టుకో యూ హ్యావ్ ఛాయిస్ ఎందుకంటే సంసారము అది అలా విస్తృతంగా ఉంటుంది ఇక్కడ పుణ్యాపుణ్యాదితర అంటారు సంకారం అక్కడ ఆదిశబ్దానికి అర్థమేంటంటే ఆదిపదం అవిద్యా కామవాసనా సంగ్రహా అజ్ఞానం ఉంటుంది పుణ్యాపుణ్యములో చూరులు పుణ్యము చోరుడు పాపము చోరుడు మీరు ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేసొచ్చి లక్కీ అండి మనకి చక్కగా భోజనం చేసొచ్చారన్నారుకోండి అది పుణ్యమే కదా ఏ పుణ్య ప్రభావమే కదా అదే బహ్మావం ఎందుకంటే మళ్లీ అక్కడికి వెళ్ళాలి ఒక వాల్యూ సిస్టమ్ నిర్మాణం అవుతుంది సెన్స్ బేస్డ్ వాల్యూ సిస్టమ్ నిర్మాణం అవుతుంది పుణ్యము సుఖాలని భోగాలని తీసుకొచ్చి తద్వారా వీడికి సెన్సేట్ వాల్యూస్ నిర్మాణం చేస్తుంది నిర్మాణం చేస్తే వీడు బంధపడిపోయారు కాబట్టి పుణ్యము కూడా అది బంధహేతుగా పాపము కూడా బంధహేతుగా ఒకప్పుడు పుణ్యం వల్ల కలిగే బంధము చాలా బలంగా ఉంటుంది పాపం వల్ల కలిగే బంధము అనుకూలంగా అవుతుంది కూడా సో దుఃఖం ఉంటుంది సో ఇది కాస్టులు కదా సో అవిద్య అజ్ఞానం కామవాసన అజ్ఞానం నుంచి కామవాసన ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి అని కోరికలు అలా నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి ఇదో ఇది తస్కరులు ఈ తస్కరుల చేత వీడు ఈ సంసారణ్యంలో ఎక్కడైతే దేహాభిమానము మూలంగా ఉంటుందో అటువంటి మూలముగా ఉన్న సంసారణ్యంలో ప్రవేశించాడు ప్రవేశ కట్టబడ్డాడు వీరేదా స్వతంత్రంగా ప్రవేశించింది ఏం కాదు ప్రవేశితీఈస్ ఛాయిస్ ఉందనుకుంటాడు ఏమి చాయిస్ లేదు ప్రవేశిత ఇప్పుడు ఇక్కడ ప్రవేశించే ఆక్రోశం ఉంది కదా ఆ గంధార పురుషుడు ఆక్రోషిస్తాడు అలా రక్షించండి రక్షించండి అని ఎస్ ఉంటాడు వీడు ఎస్ ఆక్రోశం ఏమిటో చెప్తున్నారు అహమముష్య పుత్ర అంటారు చూడండి మహాత్ముడు ఎలా చెప్తారు నేను ఫలానా అంటే నేను ఫలానా వల్ల పుస్తకం అన్నారు శంకరులు అన్నారు ఒక మోడర్న్ మోడే ఈ మధ్య కాలంలో ఉన్న ఓ మహాత్ములు ఆయన మాట విని నేను శంకర భాష్యము గీతా గోవిందోవింద భద్రోవిందనే శ్లోకాలు చూసి ఆ పేరల్లో చూసి ఆశ్చర్యపడ్డాను ఒక మహాత్ముడు అర్వాచీనంగా ఇప్పుడు ఆయన ఏమన్నారంటే మీరు ఎంతకాలమైతే ఒక హిస్టారిక్ సెల్ఫ్ హిస్టారిక్ సెల్ఫ్ అని హిస్టారిక్ సెల్ఫ్ అంటే ఏంటి నేను ఫలానా చోట పుట్టాను ఫలానా తల్లిదండ్రులకు పుట్టాను ఫలానా హై స్కూల్లో చదివాను ఫలానా కాలేజీలో చదివాను ఫలానా ఉద్యోగం చేశాను ఇప్పుడు రిటైర్ అయ్యాను అంటాడు ఇప్పుడు నేను ఉన్నాను ఉండవు అయా ఇప్పుడు నేను ఉన్నాను అది సత్యం మిగతాదంటా వీడి కల్పనే కానీ వాడు ఇప్పుడు నేను ఉన్నాను అహమస్మి బీ దాట్ నో వాడు అలా ఉండవు వాడు నేను అక్కడ పుట్టాను ఆ తల్లిదండ్రులు ఆ వంశం ఆ గోత్రం గోత్రంతో మొదలు పెడతారు గోత్రం ఊరికే ఊరికే విడిచినట్టే పో గోత్రం దిష్మే డక్టే దిష్మే అలా అక్కర్లా గోత్రాన్ని సన్యాసం చేసేందుకు చెప్తే సరిపడుతుంది ఒక పెద్ద విషయంగా చేసి జనం మీద పారాయణ అది కూడా ఒక దురభిమానమే అంతకంటే మరేం కాదు మాది పౌంజన్యస గోత్రం అండి ఓకే ఆవిరా పౌజన్యస గోత్రం మీ జరగోత్తం మాది ఏమి గోత్రం ఆ ఈ గోత్రం కండి ఆ గోత్రం తక్కువ ఆ గోత్రం కండి అడి సో హిస్టారిక్ సెల్స్ బట్ కవర్స్ ది హోల్ సిల్ హిస్టారిక్ సెల్స్ అహం మనుష్య పుత్ర నేను ఫలానా అప్పుడు పుట్టాను ఫలానా తల్లిదండ్రులకి పుట్టాను ఫలానా గోత్రం ఫలానా వంశం ఫలానా కులం ఫలానా వర్ణం హిస్టారిక్ సెల్స్ ఇదంతా నా ఎడ్యుకేషన్ ఇది నాకు తెలియదు దిస్ ఇస్ వాట్ ఐ గెట్ ఫైవ్ రూపీస్ పెన్షన్ అండ్ హీ వాంట్స్ టు క్యారీ ఆల్ దిస్ ఇన్ టు ఫ్యూచర్ ఈ హిస్టారిక్ సెల్ఫ్ స్వర్గానికి వెళ్ళినప్పుడు కూడా దీన్ని పట్టుకుపోవాలి అక్కడికి మా ఇబ్బంది అవుతుందేమో అని సంతానం వీళ్ళు తదినాలు పెడతారా బెటరా ఈ హిస్టారిక్ సెల్ఫర్ ఇదంతా ఫాల్స్ అహమ్య పుత్ర మమే బాంధవా వీళ్ళు నా బంధువులు వీళ్ళు అని కొంతమందిని ఐడెంటిఫై చేస్తాడు వీళ్ళు నా బంధువులు వసుధైవ కుటుంబకం అని అనలేడు వసుధైవ కుటుంబకం అని ఇది పొలిటికల్ స్లోగన్ అది ఎనే జనరేషన్స్ శ్లోకం కూడా కాదు ఎందుకంటే వసుధైవ అంటే సకల ప్రాణులు కూడా ఆత్మరూపులుగా దర్శించే మహాత్ములు చెప్పే మాట సో ఆ శ్లోకం ఒకటి సో ఎలాగంటే మమే మమ స్వీయ పరోవేతి బుద్ధి వీడు నావాడు వీడు పరాయి అనే బుద్ధి అల్పుల యొక్క బుద్ధి సో మహాత్ముల యొక్క బుద్ధి మహాత్మన అంటే వసుధైవ్ గా శ్లోకం స్వీయ పరోవేతి అల్పబుద్ది గల వాళ్ళు వీడు నావాడు వీడు పరాయి వాడు అంటారు మహాత్ముడు వసుధైరువు కుటుంబం సమస్త జగత్తు కూడా కుటుంబమే సమస్త జగత్తు ప్రాణులే భాగవతంలో చోట ఎవరు చెప్పారంటే ఈ సకల ప్రాణులు ఉంటాయే వాటి అన్నిటి యందు నీవు పుత్రవాత్సల్యాన్ని చూపించమంటారు నువ్వు కన్న సంతానం మీద ఎటువంటి ప్రేమ నీకుంటుందో సిమిలర్ ప్రేమని సకల ప్రాణుల మీద చూపించమన్నారు అని నువ్వు కన్న సంతానానికి ఇతర ప్రాణులకి ఇయానంతర తేడా ఎంతటిది ఏముంది తేడా తేడా ఉందని నీకు అనిపిస్తుంది తప్పిస్తే సృష్టి క్రమంలో సకల ప్రాణులు కూడా ఈశ్వరుల చేత అనుగ్రహింపబడ్డది ఆ జీవశక్తి అలాగే ప్రకటమైనది వివర్ ఆల్ సో మెనీ డబుల్స్ ఇది ఓషన్ ఆఫ్ లైఫ్ అండ్ ఇన్ ఓషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆ ఈగల్ ఉందనుకోండి లేకపోతే చే ఉందనుకోండి ఇట్స్ ఎ డబుల్ ఇన్ ది ఓషన్ ఆఫ్ లైఫ్ నేను ఆ అనదర్ డబుల్ ఇంది ఓషన్ ఆఫ్ లైఫ్ నా కొడుకు అని కడదు అనదర్ డబుల్ ఇన్ ఓషన్ ఆఫ్ లైఫ్ ది ఆల్ ఓషన్ ఆఫ్ లైఫ్ ఓషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ సో మెనీ డబుల్స్ అన్ని ఒకటే ప్రియానంతర ఇంకా నామరూపాల భేదం తప్పిస్తే వాస్తవమైన భేదం లేదు కానీ వీడు మమైతే బాంధవా అంటాడు సుఖీ అహం అంటాడు అన్న పావు వెంటది దుఃఖీ అహం అంటాడు అహం సుఖీ అహం దుఃఖీ అహం సుఖ దుఃఖ సాక్షి అని తెలుసుకోవడం పోయి అహం సుఖీ అహం దుఃఖీ తర్వాత మూఢ పండిత నేను మూఢుణ్ణి మూర్ఖుణ్ణి నేను పండితుణ్ణి అంటూ ఉంటాడు నేను గొప్ప పండితుణ్ణి అంటాడు నేను మూర్ఖుణ్ణి అని బాధపడతాడు సో ఈ పాండిత్యము మూర్ఖత్వము ఇవన్నీ కూడా మనోధర్మములో అని తెలుసుకోడు ఓ మహాత్ముడిని చూపించి ఈ మూర్ఖుడు అంటాడు నేను పండితుడు అంటే ఏ ఏం మూర్ఖత్వం ఏం పాండిత్యం ఆత్మస్వరూపం తెలిస్తే వాడే పండితుడు ఇంకా మీ కావాళ్ళు ఎవరు పండితులు కానీ కారు వాస్తవాన్ని వల్ల పండితుడు అవుతాడా ఏదైనా గ్రంథధారణం వల్ల పండితులైతే సో లైబ్రరీలన్నీ పండితులు ఉంటుంది శాస్త్ర అన్నీ గ్రంథధారణం వల్ల మళ్ళీ పండితులు కాదు గ్రంథం సంచిలో ఉన్నా గ్రంథం మెదడులో ఉన్నా ఎంత మాత్రం కదా పండితులు అయిపోరు పండితులు ఎప్పుడవుతారంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే పండితులు అవుతారు నాను సోచంతి అని శ్రీకృష్ణుడు అలా వాడతాడు తర్వాత ధార్మిక నేను ధర్మాత్ముడు ధర్మాన్ని చేశాను దేవాలయాలను కట్టించాను లేకపోతే మరొకటి చేశాను అని చాలా గొప్పగా చెప్పుకుంటారు కట్టించటం చేయటం మంచిది మీకు స్లెవర్ ఇట్ గుడ్ కానీ అది ఆత్మస్వరూపంలో భాగంగా అలాగ డాంభీతం ఉండరాదు బంధుమాన్ నేను బంధువులు వెలవాడను చాలామంది మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు బంధువులు బాగా చాలామంది ఉన్నారు అని అలాగా ఫీల్ అవుతారు ఇంకా జాత పుట్టాను ఓకే మరి పుడితే ఇంక తర్వాత మాట ఏమిటి మృతహ మరణించబోతున్నాను సంతోషించాలా మరణించబోతున్నాను అన్న దుఃఖింది పుట్టినందుకు సంతోషిస్తూ ఉంటాడు మరణించబోతున్నందుకు దుఃఖిస్తూ ఉంటాడు నేను ఒక ఆయన బర్త్డే పార్టీ చేసుకుంటుంటే చూసా ఈ బర్త్డే పార్టీ ఐ హ్యావ్ సీన్ ఇట్ అండ్ ఎప్పుడు ఈ వేదాంతం చూసి చూసి మరి అలాగ నాకు అలాగంటే దృష్టికి వచ్చిందో ఏమో నాకు తెలీదు ఐ కిడ్ సీ ది డైకాఫన్ ఎట్ ఆ ఎంబీబెలెన్స్ అంటారు చూడండి ఆయన వీల్ లో ఉన్నారు బికాస్ ది హ్యావ్ సమ్ హార్ట్ ప్రాబ్లమ్ హార్ట్ ప్రాబ్లం ఒక్కటే కాదు ఆస్మాటిక్ ప్రాబ్లం ఉంది ఎందుకంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఆల్కహాల్ ఇదేది భోగాలవంతా పడి ఆరోగ్యాన్ని చెరగట్టుకుంటారు పెద్ద వయసులో చిన్నవాహట్ పే ప్రైస్ పరిహట్ పే సిగరెట్ తగేస్తే హోట్ పే ప్రైస్ పరి సో ఈ ప్రైస్ పే స్టేజ్ లో ఉన్నాడు వీల్ స్టేజ్ లో ఉన్నాడు ఊపిరి అండదు సో దెస్ ప్రాబ్లమ్ ఇన్ దాట్ అండ్ దెన్ హార్ట్ హ్యాజ్ ఎ ప్రాబ్లం లివర్ హ్యాజ్ ఎ ప్రాబ్లం పాస్ బిల్లీ ఇవాళ ఆహార నియమం అది ఎప్పుడు పాటించకపోవడం చేత రిచ్ ఫుడ్ తిని తిని తిని హీ హీఈ్ పేయింగ్ ప్రైస్ ఫర్ ఆల్ దట్ హీ ఎంజాయ్ డ్యూరింగ్ హీస్ ఎర్లియర్ ఇయర్స్ ఆయన ఆ సంస్కారం ఉంది భోగ సంస్కారం ఉంది కాబట్టి గ్రేట్ పార్టీ పార్టీలో వెరీ రిచ్ ఫుడ్ ఈ గెటింగ్ సెన్గు ఎవ్రీ బీ ఎంజాయ్ అండ్ దెన్ దే ఆర్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఇస్తారు ఎవ్రీథింగ్ ఇస్తారు వెరీ రిచ్ పార్టీ ఇస్తే ఉన్నా ఎక్కడో డాన్స్ కూడా ఇది వీళ్ళు వీల్ చైర్ లో పట్టుకొచ్చారు ఆ వీల్ చైర్ కి అలంకారాలు సార్ డేట్ ఆఫ్ బర్త్ కదా దానికి అలంకారం ఏది వ్యామోహం వచ్చారు ప్రతి వారు వచ్చి చే కలిపిగలుతారు చే కదా వీరి దగ్గరికి వచ్చి రెండు రూపాయలు పోయిన మూడు రూపాయలు డ్రింక్ తాగేసిపోయింది కానీ చే కలపాల్సి ఉంటుంది ఐ హ్యాపీ మెనీ రిటర్న్స్ ఆర్ ది మనీ రిటర్న్స్ ఆర్ హ్యూజ్ షో నథింగ్ మోర్ దాన్ దీర్స్ రిటర్న్స్ ఆర్ నాట్ నెక్స్ట్ ఇయర్ Who cares, who cares for the return and all that? But they say, you are supposed to say, so you say. Happy birthday, happy birthday. It's a mantra that you have to recite. Happy birthday to, to you, happy birthday to, to you, the so, mantra and no researche mantra. None of researche mantra, then I will researche mantra. I don't research that mantra. Which is Namaskaram, just to say, so many of you, I can come back to say, happy birthday to you, I will say mantra, I don't research that mantra. I have a lot of interest in that mantra. So, కల్పొస్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైం కుర్స్ దిలింగ్ వెరీ ఫాస్ట్ ఎదురు అదే చేయాల్సింది పని ఆ వీల్ చే ఆశ్రమం కానీ మహాత్మా దగ్గర ఏదైనా శ్రవణం చేయాలి కానీ పరీక్ష మహారాజు లాగా భగవత్ శ్రవణం చేయాలి ఈశ్వరుని శరణించాలి బర్త్డే పార్టీ ఏదైనా చేయాల్సిందే ఏదో పదివేల అమ్మాదో ఇరవై వేల పుకాడో ఏదో మూర్ఖుడు వాడికి తెలియదు జామోహంలో ఉన్నాడు ఏదో ఎడిచేదని మనం అనుకోవచ్చు అది వేరే సంగతి వీడికి ఏం పోయే కాలేజీ ఆ వివేకం ఏం ఈవేకం ఉండాల్సిన వాడు జాతీజ సో జీర్ణ అది ఒక ఉందిగా జాత వృత జీర్ణ జీర్ణ అంటే జరాల అర్థం వృద్ధాప్యం నేర్పడి జీర్ణుడై ఉన్నాడు జాత మృత జీర్ణ అన్నీ ఒకేసారి సమావేశం అజ్ఞానం యొక్క సమావేశం అలా ఉంటుంది పాపి పిమహ గుమ్ సాధున కరళం పిమహం పాపమ కరళమితి అప్పుడు వీడికి కనిపిస్తుంది ఆ మంత్రమే పడ్డప్పుడు వీడు కనిపిస్తుంది నేను ఏ పుణ్యాలు తక్కువ చేసుకున్నాను చాలా పాపాలు చేస్తాను అప్పుడు గురువు గారిని నిందించాను ఒకసారి గురువు గారిని నిందిస్తారు ఏదో వచ్చి వ్యవహారంలో గురువు గారిని నిందిస్తాడు అదే అప్పుడు గుర్తుకొస్తుంది గురువులందే చేశాను లేకపోతే గురు శుశ్రూష చేయలేకపోయాను శ్రవణం భగవద్గీతకు కూడా రమ్మంటుంది కదా ఆయన వెళ్ళలేకపోయాను అని ఇలాగేదో భయ బాధపడుతుంటాను చెల్లెలైనా కొంత బంగారం దాటిపెట్టుకుంటే దాన్ని కాజేస్తాను అని అప్పుడు గుర్తుకొస్తుంది ఓ నాలుగు ఎకరాల కొండ ఉంటే నాలుగు ఎకరాల ఏదో ఇది ఉంటే వ్యవసాయం ఉంటే చెల్లెలు అప్పుడే నాన్నగా దాన్ని సిస్టి వారు కదా ఆ రైతు ఇచ్చిన తీసుకు కొంత ఈయన అచ్చ పెట్టేసుకుని ఆ వ్యామోహం ఇంటారు వ్యామోహం చెల్లెల కోసం ఎందుకు ఈ దేవాలయ కోసం ఏదో ఉంటుంది ఏం చేసుకుంటారు దేవాలయం సుమ్ములను అందరూ కాచేస్తారు ప్రతి వాడు ఎవరికి అన్నింటిని వాడు కాచేశారు ఏం చేస్తారు ఆ సుమ్ముని వీళ్ళు కాజేసిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు అనుకుంటాం దేవుడికి లేకొచ్చింది అనుకుంటారు నీ శ్రీడా అలా చెప్తాడు దేవుడు అలా అధ్వానంగా ఉన్నాడు నైవేద్యాలు లేవు దేవుడికి వీళ్ళు కాజేశారని చెప్తాను అదేదో యథార్థం అనగా వీళ్ళు తిన్నది దేవుడికి నైవేద్యం అక్కర్లేదు పూర్ణుడు నీ అసెస్మెంట్ ఇది ఆ రాంగ్ వాడు న్యూస్ అలాగా చదవడం దేవుణ్ణి ఆరాధించి దేవుడి సొమ్ముతో దేవుణ్ణి ఆరాధించే భాగ్యం వీళ్ళకి లేకపోయింది దేవుని సొమ్ము ఆనందంగా వీళ్ళని విషమని తెలియకుండా దేవుని సొమ్ముని విషమని తెలుసుకోలేకుండా వీళ్ళే తినేశారు అంత అడగాలి న్యూస్ న్యూస్ తిరగాల్సిన పెద్ద పది కానీ ఇలా చదువుతారు ఆ పార్టీ వాళ్ళు పార్టీ అన్ని పార్టీలు ఒకటే దేవుని సొమ్ము అందరూ తినేశారు ఎవరు అన్ని పార్టీలు తినేశారు ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి ఏం లేదు ఉద్దేశ్ ఒకళ్ళని ఒకళ్ళు చుట్టుకుంటారు కానీ సో పాపి పాపం చేస్తే మరి ఆ పాపం వెన్నంటుతుంది ఇంకా శంకరులు మరి అలా మాట్లాడుతున్నారు మరి ఏంటి పుత్రోమే మృతహ అంటారు నా పుత్రుని మరణించేది అంటాడు నీ పుత్రుడు దేట వచ్చాడు వచ్చి వాడి వాడి ప్రారంభాన్ని వాడు ఎంజాయ్ చేసి వాడు వెళ్ళిపోయాడు పుత్రోమే మృతహంటాడు ధనం లేనష్టం ఇది దిస్ ఈజ్ వెరీ మోర్ పాపులర్ ధనం లేనష్టం పుత్రోమే మృతహన్ ఆయన ఎందుకన్నారంటే ఆ కాలంలో చైల్డ్ బర్త్స్ అవి చైల్డ్ డెత్స్ అవి ఇమ్మెచ్యూర్ చైల్డ్ డెత్స్ ఇవేవో ఉండి కాబట్టి కుత్రమే మృతహా అన్నది బట్ అసన్ ఇటు హ్యాడ్ అందుకోసం ఆయన అలాగే రాశా ధనం నష్టం ఇది బాగా వర్తిస్తుంది ధనం వీళ్ళు బ్యాంకులో పెడతారు బ్యాంకులో పెడితే ఫైనాన్స్ కంపెనీలో పెడితే దానికి దిక్కులేదు బ్యాంకులో పెడితే దీనికి దిక్కులేదు ఎంత ధనం కాకిస్తారండి ప్రజల సొమ్ము ఎంత సొమ్ము కాకిస్తారంటే చెప్పడానికి వీరు ఈ నైన్టీన్ నైన్టీ దగ్గర మొదటి టూ థౌజండ్ ఫైవ్ దాకా ఈ గవర్నమెంట్ డీ డి ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ లో ఎంతమంది ఉద్యోగులు రిటైర్ అయ్యారో ఈ గత దశాబ్దంలో ప్రతి రిటైరీ దగ్గర నుంచి కార్జెస్ చేస్తున్నారు ఎంతో కొంత కొంతమంది దగ్గర లక్ష కార్జెస్ కొంతమంది దగ్గర రెండు లక్షలు కొంతమంది దగ్గర మూడు లక్షలు ఆ రకంగా కార్జిస్తారు కొంతమంది ఈ పల్లెటూళ్లలో ఉన్న వ్యవసాయం మన వల్ల ఏమవుతుంది రెండు ఎకరాలు భూమి ఉంది ఇక్కడ ఇక్కడ ఉంటే బ్యాంకులో ఉంటే ప్రతి నెల వడ్డీ వస్తుంది వడ్డీ వస్తుందని ఆ వంట భూమి అన్ని ఐదు లక్షలు ఆరు ఫైనాన్స్ వాళ్ళ దగ్గర పెడితే వాడు రెండు నెలలు నెలల నుంచి ఆఖరం ఏం లేదు ఇది క్లోజ్ ఇక్కడ ఎక్కడున్నాయంటే ఆస్ట్రేలియాలో ఉన్నాయి నిజంగా ఈజన ఆస్ట్రేలియా ఏం చేస్తారు ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్తారు ఏం ఖర్చు పెడతారు పెట్టేసి వాడికి ఇచ్చేసి అదంతా పోయి బాడపడుతున్నాడో ఇప్పుడు కొత్తగా ఏం ఖర్చు పెడతాడే కోర్టుకు వెళ్తే కోర్టు ఏం ఇస్తుందని పోలీసులు ఇప్పిస్తారా కోర్టు ఇప్పిస్తుంది ధనమే నష్టం అని దుఃఖిస్తూ హా హష్మి హా హోష్మి ఓ పక్కన జీవిస్తూనే ఉంటాడు హా హటోష్మి కథను జీవిష్యా నేను ఎలా బతుకుంటాను నాకు భవిష్యత్ ఏమిటి అని అంటాడు కానే గతి నాకు గతి ఏమిటంటాడు ఆత్మ గతికి అతీతమైందని తెలుసుకోలేదు కామే గతి హేది సో తిన్నే ప్రాణం నాకు రక్షణ ఏంటి అంటే సరక్షిత రక్షత యోహి గర్భే అని ఒకటి ఉంది భాగవతంలో వస్తుంది నేను ఎవడ రక్షిస్తాడు నేను తల్లి గర్భంలో ఉండగా ఎవడ రక్షించాడో వాళ్లే రక్షిస్తారు తల్లి గర్భంలో ఉండగా ఎవడ రక్షించాడు తల్లి ఏం రక్షిస్తుందండి ఆవిడేం రక్షిస్తుంది ఆవిడనే ఆవిడ కూడా ఒక రకమైన డేంజర్ లోనే ఉంటుంది స్త్రీకి ప్రసవం పునర్జన్మతో సమానం ఆవిడకే రక్షణ అవసరం డాక్టర్లను పెట్టి ఇది పెట్టి అది పెట్టి ఆవిడని రక్షించాలి వీటి గర్భం నుంచి బయటపడితే ఆవిడ మళ్ళీ బ్రతికినట్టు మళ్ళీ మామూలు మనిషి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది కలిసి నార్మల్ పర్సన్ ఇట్ ఈస్ లైఫ్ హ్యూజ్ మళ్ళీ పునర్జన్మతో సమానం తల్లి ఆవిడేం రక్షిస్తుంది వీడిని బయటకు వచ్చిన తర్వాత రక్షిస్తుంది పాలు మీ ఇచ్చి గర్భంలో ఉండగా ఏమి రక్షిస్తుంది ఎవరు రక్షించారు సెంటర్ రక్షించరా ఎవరు రక్షించారు లేకపోతే లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు రక్షించరా ఎవరు రక్షించారు పవర్ వీడిని రక్షించండి దేవుడిని పేరు పెట్టండి మీరు ఏ పేరు పెడితే ఆ దేవుడు పెట్టండి ఆ హయ్యర్ పవర్ దీన్ని రక్షించండి ఆ హయ్యర్ పవరే దీన్ని పుట్టిన తర్వాత కూడా రక్షిస్తుంది దేహత్యాగం వరకు రక్షిస్తుంది ఆ తర్వాత కూడా రక్షిస్తుంది అది వీడు నోటు అంటాడు అంటే సరిపడదు ఆ ట్రస్ట్ మీకు టెన్ పర్సెంట్ ట్రస్ట్ ఉందనుకోండి ఈ ట్రస్ట్ టెన్ పర్సెంట్ ఉంటే మీకు టెన్ విశ్రాంతి ఉంటుంది ఈ ట్రస్ట్ అసలు నైన్టీ మీకు నైన్టీ విశ్రాంతి ఉంటుంది ఈ ట్రస్ట్ టోటల్ గా ఉంటే మీకు టోటల్ విశ్రాంతి ఇంకా మీకు అసలు భారము బరి అనేదే మనసు వెంటనే రిలాక్స్ అయింది రక్షణ అనేది ఎప్పుడూ సమానమే ఇంట్లో ఒడ్డు పెట్టి వాళ్లే పెడతారు అప్పుడు కూడా వాళ్లే వండి పెడతారు ఆ తర్వాత కూడా వాళ్లే వండి పెడతారు వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపన్ హ్యాప్ అండ్ స్వరక్షిత యోహి అర్థం అనే అది తెలుసుకోవటం చాలా కష్టం ఈశ్వర శరణాగతి అంత కఠినమైన విషయం అదే కాని శరణాగతి క్రియ కాదు అది అదే కాదు అది తత్వం అది జ్ఞానం శరణాగతి అని జ్ఞానం ఈశ్వర్ అండర్స్టాండింగ్ ఇచ్చే విషయం ఇట్స్ నాట్ అక్షన్ ఓ ఈశ్వరా నిన్ను శరణ వేడుతున్నాను ఇట్స్ నాట్ అన్ యాక్షన్ చాలా కష్టం శరణాగది అంటే అతనే తిన్నే ప్రాణం అని బాధపడుతూ ఉంటాడు నాకు రక్షణ ఏమిటంటాడు అంటే నాకు రక్షణ ఏమిటని అన్నవాడు ఈశ్వరుడు రక్షిస్తాడు అని తెలుసుకోలేడు వీడి జీవితంలో అనుభవం అవుతూ ఉంటుంది వీడు ఒక సిచ్యువేషన్లో ఉంటాడు ఈ సిచ్యువేషన్లో నాకు రక్షణ లేదే నేను రక్షణ ఏమిటి అని దండబెట్టుకుంటాడు కానీ థింగ్స్ మూవ్ ఆన్ థింగ్స్ మూవ్ ఆన్ వీడు ఏది దండబెట్టుకున్నాడో దాట్ ఈస్ బిహైండ్ హిమ్ and he moves forward. Mali inko situation osu. Mali kumme pranam kumme pranam man chale ga nehi. Are? Things are moving on. We came up to this point. Yaha yelara yelow che intae yinni rakala rakshana virkelabhiste ikhra-bhaqam lichko chetantar jivitane. Adanta marshpata, adanta vismarishpata. If he forgets it, or he assumes that he has done himself, లేకపోతే ఏదో దావరు వచ్చేసాడమో ఎవరో ఏదో అనుకుంటాడు అనుకుని ఈశ్వరుడు రక్షించాడు మనం ఇక్కడ దాకా వచ్చామని వీడు అనుకో రోడ్డు ఎవడో సైకిల్ వాడో కారు వాడో టచ్చేదనుకోండి కాలో చేయడం జరుగుతుంది అప్పుడు వాడిని చెడమరా తిట్టం ఏమీ అవలేదు మళ్ళీ వాపస్ వచ్చామంటే ఎవరో వాళ్ళు రక్షించారన్నమాట కదా చాలా మంది రోడ్ల మీద మరణిస్తున్నారు మనం మరణించకుండా వాపస్ వచ్చే ఉంటే ఎవరో వాళ్ళు రక్షించారనే కదా ఎవరు రక్షించారంటారు ఈ డ్రైవర్లందరూ కలిసి ఒక రిజర్వేషన్ పాస్ చేసి నేను రక్షించరా సరే ఇంకో రిజర్వేషన్ పాస్ చేసి మరొకటి తంపారా ఏమీ లేదు ఎవరో వాళ్ళు అని మీరు గుర్తించడం నా ప్రభావం చూపించి నేను వాపసు వచ్చానని తంటాను సో ఈ విధంగా కిన్నే ప్రాణం అని ఎవడైతే అన్నాడో వాడికి ఈశ్వరులంటే తెలియదని అర్థం సో కిన్నే ప్రాణం అంటూ ఉంటాడు విత్యేగం తర్వాత అనేక శత సహస్ర అనర్థ జాల వీడు ఒక వలలో చిక్కుకుని ఉన్నాడు ఆ వల ఏంటంటే అనేక శత సహస్ర అనర్థములు అనే వలలో చిక్కుకున్నాడు శత సహస్రం అంటే లక్ష అనేక లక్షల అనర్థములు ఆపదలు వీరి కోసం అలా ఎదురుకొస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రతి కామనా వీడికి ఆ వలని మరింత బిగించేటువంటి త్రాడే వీడి ప్రతి భయము అటువంటి త్రాడే వీడి ప్రతి ప్రశ్న ఆ వాసనలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పెద్ద నెలకం నుండి హి మీన్స్ ద నెట్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఆ నెట్ లో బతుకుతూ ఉంటుంది ఆ నెట్ నుంచి అసలు బయటకు రాలేయడం ఆ నెట్ లో జగత్ వీడికి దర్శన్ ఆఫ్ జగత్ కనపడతాం ఆ నెట్ లో బయటకు రాలడము ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఈజీ బికాస్ Net has many holes in it. You can come out of there. Coming with valid and dead, he's stuck in that net of desires and fears. Paravat, Vikrosan, Ippu'd athrasya is the name. Elayate about adhanadhyāksa-hamadhanadhyāksa-haman-athrasya-nchada, adya -e athrasya-npāṭha-nāyind-apre-de-de-de-de, athrasya-niki-druṣṭhāntamu purcayin. Ippu'd yavado vakāya-nocche, వాడిని ఆ కట్లు చేయడం వరే దాని దగ్గర కష్టం దృష్టాంతంలో విక్రోషం పూర్తయింది తర్వాత ఉందాము కథిదేవా పుణ్యాతిశయా పరమకారుణికం కచ్చిత్ సద్బ్రహ్మాత్మవిదం విముక్తబంధనం బ్రహ్మిష్టం యా సాధయతి ఎలా అంటే ఏ కాలమునందైతే ఆసాదయతి అంటే సమీపమునకు వెళ్ళును ఎవల సమీపానికి వెళ్తాడంటే ఒక బ్రహ్మాత్మ విత్తు యొక్క సమీపానికి వెళ్తాడు బ్రహ్మాత్మ విత్తు సమీపానికి వెళ్ళాలి దట్ ఈస్ ఇంపార్టెంట్ మీరు ఒక సే గురుస్వామి దగ్గరికి వెళ్లారనుకోండి ఆయన ఏం చేస్తారు మీ చేత మాల కట్టించి ఏమైనా శబరిమలా తీసుకుంటారు రైట్ సో కాబట్టి మీరు శబరిమలో వెళ్లాలంటే గురుస్వామి దగ్గరికి వెళ్ళాలి అలా కాకుండా మీరు సంసార బంధం నుంచి బయటపడాలంటే బ్రహ్మాత్మవి దగ్గరికి దట్ ఈస్ వాట్ ఇట్ ఈ బ్రహ్మాత్మవిత్ ఇంకా మళ్ళీ దాంట్లో కల్తీ పనికిరాదు కాంప్రమైజ్ పనికిరాదు అమ్మవారు ఏదైనా ఆత్మే బ్రహ్మినా తర్వాత చూడలేండి అది అలాగే ఒక బరగదు అహం బ్రహ్మాస్మి మళ్ళీ దానికి శాతం కూడా నో కాంప్రమైజ్ తత్వమసి అంటే ఇంక తత్వమసియే తత్వం భవిష్యసి ఏం కాదు తత్వమసి నవన్ హియర్ యు ఆర్ ది బ్రహ్మన్ యు ఆర్ ది పూర్ణం నవన్ హియర్ యూఆర్ వాట్ యుంట్ బి నవన్ హియర్ యూ నిల్ నాట్ ఇంప్రూవ్ యువర్ స్టెల్ఫ్ బికాస్ యూఆర్ వాట్ యూ వాంట్ టు బి ఇంప్రూవ్ చేయాలంటే ఏదో డిజైర్ ఉంటుంది కదా ఫలనా అవ్వాలంటేనే ఇంప్రూవ్మెంట్ కదా యూఆర్ ఆల్రెడీ దాట్ కాబట్టి నిమ్మహమాటంగా కొంతమంది భయపడతారు బ్రహ్మాత్మవి భయపడతారు ఏమనుకుంటారంటే నేను బృహదాల శంకరులు అంటారు వీడు నేను సంసారిని నేను అసంసారి పరమాత్మ నేనే అంటే అమ్మ బాబాయ్ ఆ మాట మనం అనేస్తే సేవకుడు నేను రాజుని అన్నారు అనుకోండి రాజాంతపురంలో తూడిచి ఊడ్చివాడు నేనే రాజునే అన్నాడు అనుకోండి అంటే ఆ మాట రాజుగారు విన్నారనుకోండి అప్పుడు వీడు బతికేమిటవుతుంది వీళ్ళ తీసేస్తాను ఓన్ అది ఎక్స్పీ ఈమెం ఏమిటంటే వీడు సిగ్గుపడిపోయి వెంటనే ఆయన కాలు పట్టుకునే క్షమించండి నేను డ్రెస్ చేస్తున్నానని చెప్పి తప్పించుకోవాలి ఆయన దయానోదైతే తప్పించుకోవాలి నేనే బ్రహ్మంటే ఇప్పుడు ఇప్పుడు మీకు గుండె ధైర్యం ఉందా నేనే బ్రహ్మండ గుండె ధైర్యం ఉందా ఇల్లి ఎందుకల్ల బికాస్ పెటి బ్రహ్మాత్మ విధం అక్కడికి వెళ్ళాలి ఇంకా అంతకంటే తక్కువ మీరు వెళ్ళారనుకోండి ఇంకేదో మొదలవుతుంది మీ జాతకం పుట్టుకోమంటాడు లేకపోతే ఇంకోటిదో పట్టుకోడం అంటే బ్రహ్మాత్మ విధం తర్వాత విముక్త బంధనం మీరు ఒక్కటే రక్కండి ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఒకడు ఆక్రోశిస్తున్న వారు ఇంకొక ఆక్రోశించి వాడి దగ్గరికి వెళ్దాం అనవసరం ఇప్పుడు ఇద్దరు బస్సులో ప్రయాణం చేస్తున్నారండి ఆ బస్సు మీరు ఫెయిల్ ఆగిపోయింది అనుకోండి మీరు మీ పక్క వాడితో అయ్యో ఈ కష్టం వచ్చిందండి అలాగే అని పక్క వాళ్ళని వాడు ఏం That is how I look at it You choose to choose between this and your son foundation If you choose to use this now anders then you choose to choose Somewhere then I choose now Me I use this order then you can choose my thoughts I use this <laughs> order I call no mother When you come on... So, I do scriptures <laughs> For the awans <laughs> just as one Hindi ఈయన వేషం అది చూసాడు సెకండ్ జనరేషన్ చాలే అని ఐదు రూపాయలు నేను పది రూపాయల కైతం తీసి నా దగ్గర పది రూపాయల కైతం ఉంది గేదులో ఏమైనా చిల్లర లేదు నా దగ్గర పది కాగితం ఉందంటే నేను చిల్లరిస్తాను అన్నాడు నేను నన్ను ఫోన్లో చిల్లర దగ్గర కొన్ని అట్లా పెట్టుకోవాలి పది ఆ రెండు కూర్చోండి ఇప్పుడు దగ్గర చాలా సొంతం నువ్వు ఆ చెలకి కూడా ఏదైనా పండ ఏదో కొనుపెట్టు అని చెప్పేసి నా దారి వెళ్తాను అప్పుడు నేను అనుకున్నా పాపం అతను ఏదో కష్టంలో ఉన్నాడు అతన్ని నా కష్టం తీర్చమని నేను అతన్ని ఏం ప్రార్థించమంటానండి అతనికి మనం అతని కష్టంలో ఉన్నాడు కదా తెలుస్తూనే ఉంది లేకపోతే నాగంటే ఎందుకు ఇప్పుడు నా వెంట ఇప్పుడు హూ హూ ఎవడు ఎవరు ఎవరు ఎవరితో ధరించే స్థితిలో ఉన్నాడు ఆ మాత్రం తెలుసుకోదు నా వెంట సో కాబట్టి మీరు ఒక్కటే లెక్క బంధనంలో ఉన్నాడా బంధనం బయట బంధనంలో ఉన్నాడనుకోండి ఆయనకు మీరు ఏమైనా సహాయ చేసి పక్కన తప్పకోవాలి కానీ ఆయన్ని ఆశ్రయించారు అలా కాకుండా ఎదగ్రివాడు బంధంలో లేడనుకోండి మీరు వెళ్ళి ఆశ్రయించారు మా గురువు గారు ఉండేవారు కుంపెట్ కానిశ్వర కనపట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి రేపు అమావాస్య రేపు ఏమో యూనివర్సిటీకి వెళ్ళామనుకుంటున్నాను అని అన్నా అని అంటే నేను ఆయన్ని ఎందుకు అడిగాను ఆయన విముక్త బంధన ఎందుకంటే ఆయన ఇలాంటి పిచ్చి లేదా ఆయనకి ఎవరు వస్తారో వాళ్ళ దగ్గర జాతకం చెప్పండి మోసూలు చేసి ఉంటామని స్వరంలో ఉండేదారు కాదు ఎవరైనా అడిగితే పంచాంగం చూసి తనకు సలహా చెప్పారు అంటే అప్పుడు అప్పుడు నేను చెప్పిన మాట ఇప్పటికీ కూడా గుర్తు మీకు తెలియదు చాలా మందికి తెలియదు సంగతి అమావాస్య ప్రయాణం చాలా మంచిది ఎందుకంటే అమావాస్య పూర్తగానే వస్తుంది చంద్రుడు వస్తాడు ప్రయాణం అంత లక్ష్యాన్ని చేరుకోవటం ఎవరు అమావాస్య చాలా మంచిది అంటే ఇంకా ఐ డి నాట్ లుక్ బ్యాడ్ ఐ వెంట అంత సో ఈ ఆనాటి నుంచి వరకు అమావాస్యన నేను హాయిగా వెళ్ళిపోతాను ఇంకా అసలు అన్ని కాలము పవిత్రమైన కాలమే అసలు పవిత్రం కాని కాలమే లేదు కాబట్టి మీరు ఎవరినైనా సరహారించి అటువంటి మహాత్ముల్ని సరహారగాలి కానీ జాతకం చెప్పినప్పుడు కూడా అలాంటి మహాత్ములను అడగాలి కానీ వీడికి టీవీలో వచ్చేసి కమర్షియల్ వేసి మనందరినీ వలసి పట్టి ప్రయత్నం చేస్తున్నాడు హీఈ్ అబ్బియస్లీ ఇన్ ప్రబుల్ హీఈట్ గట్ అన్న వాడు మనం ఉద్ధరిస్తానండి మనకుండే వాడికుండే కష్టం వాడు డబ్బు సంపాదించగానే కష్టంలో వాడున్నాడు మనకు ఒక రుద్రాక్ష అనేసి డబ్బు చేసుకున్నామనే వాడు అది చాలా అదురుగా పడిపోతున్నాడే వాడు మనల్నే ఉద్ధరిస్తుంది ఆ రుద్రాక్ష మనల్నే ఉద్ధరిస్తుంది వాళ్ళు ఉద్ధరించలేదని మనం తెలిసిపోతుంది అది మనకు అందరి ట్రయల్ చేసులో అది వాళ్ళు